మ హరిస్మృతిపురాణా కరుణాయ నమామిర్భగవత్పాదశంకరకర వాక్ణశ్రోత్రమోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకు్యాం మా బ్రహ్మ నిరాకరోత్ స్వ నిరాకరణ్యేస్ తదత్మని నిరే ఉపనిషత్సు తే మయి సన్ మయి సన్ాంతి శాంతశాన్ని మసేసుు వేదేతి దహరేవాం వేత్ బ్రహ్మణో రూప అంతవరకు వచ్చినట్టు ఉన్నాము ఇంకేదా కాబట్టి దానికి కంక్లూషన్ ఏమిటంటే అతను అంటే నీవు దేవతల విషయంలో ఏ ఏ బ్రహ్మను తెలుసుకుంటు తెలుసు తెలిసినది అని అనుకుంటున్నావో ఆ బ్రహ్మ అల్పము మాత్రమే అథ అథ అంటే డేడ్ ఫోర్ అని అర్థం డేడ్ ఫోర్ దే మీమాంసమేవా నువ్వు ఇంకా కొంత విచారణ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా బ్రహ్మజ్ఞానము అనేది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ అన్ వన్ సైడ్ అది కర్మ వంటిది కాదు కర్మ ఏమిటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి దానికి ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయిపోతే కర్మ వచ్చేస్తుంది కర్మ సంపన్నం అయిపోతుంది ఇప్పుడు షోడశోపచార పూజనుకోండి పదహారు స్టెప్స్ శ్రద్దగా ఫాలో అయిపోతే హెవఫినిష్డ్ విద్ జాబ్ అలా ఏముండదు ఇక్కడ ఈ హెవ్ ఫినిష్డ్ విద్ జాబ్ అన్నట్లుండదు ఉపాసన ఏముంటుంది భావన ప్రధానంగా ఉంటుంది ఉపాసనలో మీరు మీరు విజువలైజ్ చేయడమే అలా భావన చేసుకుంటూ ఉండడమే అంతే తప్ప వేరే ఏమి ఉండదు సో ఇప్పుడు విగ్రహం ఉందనుకోండి విగ్రహంలో దేవుడు ఎప్పుడు ఉంటాడు భావనని బట్టే ఉంటాడు విగ్రహంలో దేవుడు భావన లేని చోట దేవుని ఉంటాడు ఇప్పుడు గంగా నదిని హిందువులు ముస్లింస్ చూస్తారు హిందువులకి గంగను చూడగానే వాడి హృదయం ఉప్పొంగుతుంది ముస్లిం దేవుని కృష్ణ నేమని పెంచదు డొంట్ మీన్ ఎనీథింక్ ఆ భావనని బట్టి అది ఉపాసన కాబట్టి ఎవడో ఎంత బాగా భావన చేయగలిగితే వాడికి ఆ ఉపాసన అంత బాగా ముందుకు పోతూ ఉంటున్నాయి వేరే ఇక్కడ బ్రహ్మజ్ఞానానికి భావన కాదు మోక్షం ఇమాజినేషన్ కాదు మోక్షం వివేకం ముఖ్యం భావనా ప్రధానమైనది భక్తి అయితే వివేక ప్రధానమైనది జ్ఞానం ఇక్కడ వివేకం ఇది ఇది దిస్ వెర్సెస్ దాట్ డోంట్ కన్ఫ్యూజ్ వన్ విద్య దాట్ సీ థింగ్స్ క్లియర్లీ క్లియర్ అంటే దేనికి దానికి సెపరేట్ క్లియర్ అంటారు దానికి వివేకం కాబట్టి భక్తిలో భావన చేయగలిగితే అంచేతంగా ఇమాజినేటివ్ పీపుల్ ఉంటారు కొంతమంది బాగా ఇమాజినింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళన్ని అలా ఇమాజినేషన్స్ చేస్తూ ఉంటారు ఇమాజినేషనే కొంచెం శృతి తప్పితే గాడి తప్పితే హాలుసినేషన్ అవుతుంది ఇమాజినేషన్ అవుతుంది హాలూసినేషన్స్ లో ఉంటాయి హాల్యూసినేషన్ ఇంకా బాగా పైకిపోతే స్కిజ్ ఫ్రీనిగా అవుతుంది ఇవన్నీ కూడా మైండ్ లో వచ్చేటువంటి మార్పులు ఆన్ వన్ సైడ్ ఇట్ ఈస్ భక్తి అని అదర్ సైడ్ ఇట్ ఈస్ స్కిజ్ ఫ్రీనిగా ఉన్మత్తత అచేతనే భక్తికి ఉన్మత్తతకి కొన్ని లక్షణాలు సరి సమానంగా ఉంటాయి ఉన్మత్తుడు భక్తుడు కాడు భక్తుడు ఉన్మత్తుడు కాడు కానీ సన్ని లక్షణ ఎక్కువ ఉంచాయి ఎందుకంటే అసెన్షియల్లీ అది భావనా ప్రధానంగా ఉంటుంది అట్లీస్ట్ ఇన్ని ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ భక్తి గౌణ భక్తి భావన ప్రధానంగా ఉంటుంది అంజేతనే ఇమాజినేటివ్ పీపుల్ ఉంటారు అన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి భక్తి బాగా స్వామి వివేకానంద కూడా అంటాడు వాళ్ళకి భక్తి బాగా వర్కౌట్ అవుతుంది తర్వాత అందరూ ఇమాజి ఇప్పుడు బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఉమెన్ ఈజ్ ఇమాజినేటివ్ దట్ ఈస్ మ్యాన్ ఈజ్ ఇంటలెక్చువల్ దట్ డిఫరెన్స్ ఈజ్ దట్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ మైండ్లోనే ఆ డిఫరెన్స్ ఉంది అంచేతనే భక్తి అనేప్పటికీ మీకు విమెన్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఉమెన్ ఎక్కువ ఉంటారు జ్ఞానం అనేప్పటికీ తక్కువ ఉంటారు ఎక్కడైనా మీరు వేదాంతం పాఠం చెప్తున్నారు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిల కంటే అంటే అర్థం ఎటు తెలుసుదని అర్థం ఆయన వేదాంతం కొద్దిగా చెప్పి పూజలోకి బాగా చేయిస్తున్నాడని అర్థం ఇట్ వర్క్స్ అవుట్ లైట్ ఎందుకంటే ఉమన్ ఈజ్ ఇమాజినేటివ్ మ్యాన్ ఈజ్ ఇంటలెక్చువల్ వీడికి ఇమాజినేషన్ ఉండదు ఇంటలెక్చువల్గా ఉంటాడు సో Anyway, the ఎనీవే ది పాయింట్ ఈస్ జ్ఞానం ఈస్ సర్టన్లీ డిఫరెంట్ ఫ్రమ్ భక్తి you are యు ఆర్ ఏబుల్ టు విజువలైజ్ ఇమాజిన్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ మరి ఇన్ జ్ఞానం ఇట్ ఇస్ నాట్ లైక్ ద క్లారిటీ డెవలప్ అవ్వాలి తర్వాత లౌకికమైన జ్ఞానములు ఉంటాయి అక్కడ దేర్ ఈస్ ఆల్వేస్ ఏ పాయింట్ ఇన్ వచ్చి యూ కన్సే ఐ I రీచ్ ఐ హ్యావ్ ఎరాడ్ అని point చెప్పచ్చు ఓ పాయింట్ వచ్చేప్పటికి నాకు తెలిసిపోయింది అని చెప్పొచ్చు వెంటరే సర్టిఫికేట్ ఇస్తారు వీడు ఎంఏ మ్యాథమాటిక్స్ సర్టిఫికేట్ ఇస్తారనుకోండి వీడు తెలుసుకున్నాడు అనే కదా ఆ సర్టిఫికేట్ కష్టపడే అలా ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞానంలో అలా ఉండదు ఎందుకంటే బ్రహ్మ ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ ఇది తెలిసిపోవడం అంటే ఏముందని అంచేతనే బ్రహ్మజ్ఞానం అనే మాట చాలా తక్కువ వాడతారు బ్రహ్మ జిజ్ఞాస అనే మాట వాడతారు సూత్రాల్లో కూడా అథాతో బ్రహ్మజ్ఞానం అని ఉండదు సూత్రం వేదశాస్త్రాల్లో అలాగే ఉంటుంది అథ శబ్దానుశాసనం అని ఉంటుంది అంటే వ్యాకరణ సూత్రాలు అధ శబ్దానుశాసనం అంటే ఇప్పుడు శబ్దాల గురించి ఆ స్ట్రక్చర్ అంతా కూడా మీ ముందు పెట్టేస్తుందని నేర్చుకోండి అనుశాసనం అంటే ఉపదేశం మీరు చేయాల్సింది ఏం లేదు మీరు చెప్తున్నది నేర్చుకోవటమే అంతే అలా ఉంటుంది అస యోగానుశాసనం యోగం కూడా అలాగే ఉంటుంది కానీ జ్ఞానం ఇక్కడ అలా ఉండదు ఇక్కడ ఎలా ఉంటుంది అస బ్రహ్మానుశాసనం అని ఉండదు అథ బ్రహ్మజ్ఞానం అని కూడా ఉండదు అత బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటుంది జిజ్ఞాస అంటే విచారా అని అర్థం అలా అర్థం చెప్తారు దానికి పైగా జిజ్ఞాసాని సూత్రకారుడు అంటే దాని భాష్యకారులు విచారహ అని లక్షణ చేత అర్థం చెప్తారు సందర్భం ఉంటుంది అక్కడ కాబట్టి విచారము చేసుకుంటూ ఉంటారు ఎవరు చేస్తాడు తెలుసుకోవాలనే గట్టే ఆకాంక్ష గలవాడు విచారం చేస్తాడు చేయటం అంటే ఏంటంటే దీన్ని శ్రీరామకృష్ణ వారు కూడా ఒక చెప్పారు ఇప్పుడు ఉల్లిపై పొర్రోల్ని ఉల్లిపాయి అంటే పొరలు పొర్రలు పొర్రలు అలాగే అజ్ఞానం యొక్క పొరలను ఒకదాన్ని తర్వాత ఒకటి తీసేసుకుంటూ ఉంటాడు తీసేసుకుంటూ పోతే ఏమవుతుంది ఉల్లిపాయి ఆకాశము లోపల ఉన్నది మహాకాశంలో కలిసిపోతుంది ఏం మిగలదు ఆఖరి పొర కూడా తీసేటప్పటికీ యూ డోంట్ హ్యావ్ ఎనీ సీడ్ అని అనేది వచ్చింది లోపల సీడ్ ఉండదు సీడ్ ఉంటే వాడే జీవుడు దరిద్రో జీవాలేఫాయి కాబట్టి వాడు ఈశ్వరుడు కలిసిపోతాడు ఆఖరి పొర ఇలా తీయగానే ఏమీ ఉండదు ఏమీ ఉండదు అంటే ఏమైనట్టు అక్కడికి ఆ రుపమైన ఆకాశము మహాకాశంలో విలేదు ఆ రకంగా యూ హ్యావ్ టు రిమూవ్ లేయర్ ఆఫ్టర్ లేయర్ ఆఫ్ ఇగ్నరెన్స్ బై విచారీ విచారం యొక్క స్వరూపం ఏమిటంటే శ్రవణం చేస్తే విచారం పూర్తయిపోలేదు దాన్ని యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ మా నాన్న మరి ఇంటికి వెళ్లి ఈ శాస్త్రానికి ఈ బోధ ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి స్టడీ ఉండాల్సి ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ స్టడీ తర్వాత నిదిధ్యాసనం ధ్యానం అనేది ఉండాలి భక్తులు చేసే ధ్యానం వేరు ఆ ధ్యానం కంటే భిన్నంగా ఆత్మ ధ్యానము అహంగ్రహోపాసన అని అంటారు భక్తులు చేసే ఉపాసన వేరు దేవత యొక్క ఉపాసన చేస్తారు వీళ్ళు అహం యొక్క అహంను పట్టుకుని ఉపాసన చేసుకుంటారు సో కాబట్టి అది నిదిధ్యాసనం ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే వినడము దాన్ని బాగా ఆకలింపు చేసుకుని అనుభవానికి తెచ్చుకున్నట వినుట ఆకలింపు చేసుకునుట అనుభవమునకు తెచ్చుకుంట శ్రవణము మననము నిదర్ధ్యాసనము దాంతో అలా పొరలు పొరలు పొరలో కింద పోతూ ఉంటుందండి మనిషి పరిపక్వతను చెందుతూ ఉంటాడు దిస్ ప్రాసెస్ ఈస్కాళ్ళు మీమాంస దానికి మీమాంస అంటారు విచారణ అయితే మీరు కూర్చుని ఈ పాలిటిక్స్ యొక్క విచారణ చేశారనుకోండి అలా చేస్తూ ఉంటారు ఐదారుగురు కూర్చొని పాలిటిక్స్ మీద విచారం చేస్తారు మన టీవీల్లో పాలిటిక్స్ మీద వాళ్ళు విచారం చేయరు కొట్లాడుకుంటారు కాట్లాడుకుంటారు కొట్లాడుకోవడం కూడా కదా కాట్లాడుకుంటారు దట్ ఈజ్ అన్ఫార్చునేట్ బట్ మీరు మంచిగా జరిగే చోట చూసినట్లయితే ద డిస్కస్ రియల్లీ విచారము అనే వర్డ్కి తగ్గట్టుగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో దాన్ని మీమాంస అది విచారమే అంటే మీమాంస లౌకికమైన విచారం ఇందుకు మంచేతనే మీమాంసకి డెఫినేషన్ ఏమని చెప్పారంటే పూజిత విచారన్నారు పూజిత విచార అంటే ఆదరణీయమైన విచారం అంటే మానవుడు ప్రతి మానవుడు కూడా వాళ్ళ ప్రేమతో చేయదగినటువంటి విచారం యూ కెనాట్ సే దట్టు పాలిటిక్స్ ఆర్ అదర్ థింగ్స్ కాబట్టి మేమాంస నీవు ఇంకా కొంతకాలం మేమాంస చేయాల్సి ఉంటుంది అని గురువు గారు అన్నారు అతను మేమాంసేవతేవ ఎలా అంటే ఇంకా నీకు తెలియమ్మా తెలియలేదు బాబు ఇంకా కొంతకాలం నువ్వు విచారణ చేసుకుని తీరాలి అని అప్పుడు శిష్యుడు ఏం చేశాడంటే కొంతకాలం విచారణ చేశాడు తైత్రీయంలో కూడా మీకు ఈ ప్రక్రియ వస్తుంది అక్కడ అలా పేరా అతడు పేరా ఆ విచారణ యొక్క ప్రోగ్రెస్ చూపిస్తాడు ఇక్కడ అలా ఏ ఉండదు ఇక్కడికి పద్ధతి వేరు అక్కడ నువ్వు వీడు ఆ చేస్తాడు అన్నమే బ్రహ్మ తెలుసుకుంటాడు తర్వాత మళ్లీ వెనక్కి పంపిస్తాడు ఇంకా చేయి విచారణ అలా ఇంకా చేయి విచారమన్న వాళ్ళ అభిప్రాయం క్రైత్రీయంలో నువ్వు చేస్తున్న విచారం చేస్తున్న దిశ బాగున్నది కానీ దశ ఇంకా అవలేదు దశ నిర్ధారణ కాలేదు దిశ అయితే బాగుంది సో కాబట్టి దిశనే నువ్వు కొనసాగించు దశ వచ్చినప్పుడు చెప్తాను నీకు అని మళ్లీ వేపొందిని చేస్తాను వాడు విచారం చేస్తున్న మళ్లీ వస్తారు ప్రాణోబ్రహ్మతి వెరీ హ్యాపీ ఎందుకంటే నువ్వు ఇంకా డైరెక్షన్ తప్పు డైరెక్షన్లోకి మళ్ళలేదు సేమ్ డ కరెక్ట్ డైరెక్షన్ లో పోతూ ఉన్నావు కాబట్టి మళ్లీ కొనసాగించు తపో తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వా కమాన్ గోహెట్ కంటిన్యూ ఆ రకంగా ప్రాణం నుంచి మనస్సు మనస్సు నుంచి బుద్ధి బుద్ధి నుండి ఆనందము ఆనందం దగ్గరకు వచ్చేప్పటికీ ఇంకా అక్కడ తెలుసుకో విచారం చేయి అనే మాట సైత భర్గవి వారు నీ విద్య ఉపసంహారంలో పడిపోతుంది ఇదే విద్య అంటే తత్వాన్ని ఇప్పటికీ వాడు సాక్షాత్కరించుకున్నాడు కనుక ఇది ఏ విద్య ఈ విద్యనే భృగు మహర్షి వరుణుడుకు చెప్పినాడు లేదా వరుణుడు భృగువునకు చెప్పినాడు కాబట్టి భార్గవి వారుణి విద్య అని కాబట్టి ఆ విచారము ఇంకా కొనసాగించాలి వీడు విచారం చేసి వచ్చాడు వచ్చి ఆ ఏమిట్రాని అడిగితే విద్య మన్యే విద్య నాకు తెలిసింది అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఇంతకు ముందు అహం సువేద అన్నదానికి దీనికి తేడా ఉంది అహం సువేద నాకు బాగా తెలిసింది అన్న చోట అక్కడ అహం మీద ప్రాముఖ్యం నేను తెలుసుకున్నాను మొనగాడిని ఒక అహం ప్రాముఖ్యాన్ని అక్కడ తర్వాత సువేద బాగా నాకు తెలిసింది అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే దహరమే వాటి నుండి నీకు తెలుసున్నది అల్పమే ఇక్కడ అలా చెప్పట్లేదు ఇక్కడ ఏమంటున్నాడంటే I have a feeling, manye, I think. Why is it? I think that I have known, I think it is known. And I think it is known. Aham manae matalaipundaga, passive voice lo petti, suveda, and active voice lo kakundaga. Active voice lo aham ki pramukhsa onthune. Passive voice lo karma ki pramukhsa. Kabatti viditam. అని ప్యాసివ్ వాయిస్ లో పెట్టి ఐ థింక్ ఇట్ ఈస్ రియలైజ్ అని చాలా వినయంగా చెప్పాడు నవ్ హీ నోస్ ఇప్పుడు తెలిసింది అంటే తప్పు అంటే ఆ ఒక సెన్స్ లో తప్పు తెలిసింది అని మీరు అన్న సెన్స్ని పట్టుకుంటుంది ఇప్పుడు స్వామి వివేకానందంటే ఇట్ ఈస్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ అని వర్ణించారు కాబట్టి అన్నోన్ అండ్ అన్నోయబుల్ ని పట్టుకుని i have all rasudu leta vadu garaka tala egres cheppadante tappokunda kani i understand uh, it is unknown and unknowable anipadu anukondi vadiki telisindanamata kaabati telusu kodam anedho okku untundi kada kaalu buddhi ki andadu adhe telisukonadu buddhi ki andadu ane vishayam telisukodam madu alage untundo telisukodam untundi kaabati ikkada viditam ane mata idi correct correct idi tappu ga akada suvedhanadi tappu ikkada viditam matuku tappu ga కాబట్టి మన్యే విదితం అథను మీమాంశ్యమేవతే అది గురువు గారి మాట మన్యే విదితం అన్నది ఆ శిష్యుడు కొంతకాలం విచారం చేసొచ్చి చెప్పిన మా ఓకే ఇప్పుడు భాష్యం ఎద్యాత్మం ఎదపి దేవేషు తదపి చ ఉపాధి పరిచ్ఛిన్నవాత్ దహరత్వాత్ నవర్తతే మంచి వాక్యం ఇప్పుడు ఎప్పుడు కూడా అధిదైవము అన్నది ఉపాసన కర్మ కూడా అధిదైవ రూపంగా ఉంటుంది కర్మ కూడా అగ్ని ఏ హోమం చేస్తారు హోమం చేసి అగ్ని ఎక్కడ ఉంటుంది ఎదుర్కొండ బయట ఉంటుంది అధిభూతం ద్రవ్యం ఏమిటి నెయ్యి అది కూడా అధిభూతమే కానీ ఇక్కడ అధిభూత ప్రధానం కాదుగా అధి దైవ ప్రధానం ఆ దేవతకి సమర్పిస్తున్నాను అని దేవతను భావన చేస్తాడు కాబట్టి కర్మ అధి దైవము ఉపాసన అధ్యాత్మము ఊహ చేసుకుంటాడు భావన చేస్తాడు సో అదే అధ్యాత్మం కాబట్టి నువ్వు అధ్యాత్మంలో ఉపాసనను పెట్టుకుని ఏ దేవి దేవుణ్ణి నువ్వు లేక అధిదైవంలో కర్మ ద్వారా ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ రెండు రకముల దేవుడు కూడా దహరము అనే కేటగిరీ నుంచి బయటపడటం లేదు దహరత్వాత ననివర్త ఎందుకంటే భేదపూర్వకంగా చేసే ఆరాధనలో దహరమే అవుతుంది ఎంత పెద్దదైనా చిన్నదే ఇప్పుడు కాకినాడలో దోమలు పెద్దవి అన్నారు అనుకోండి కాకినాడలో దోమలు పెద్దవి అంటే బొద్దింకంత ఉంటాయని కాదు పిల్ల బొద్దింకంత ఉంటాయని చిన్న చిన్న బుద్దింకలు గుల్గుల్లి బుద్దింకలు ఎలా ఉంటాయో దోమలు అలా ఉంటాయని అభిప్రాయం ఉన్నప్పుడు మొన్న వెళ్ళినప్పుడు లేవు అంతకు ఉన్నప్పుడు వాడు వస్తున్నా కాబట్టి ఎంత పెద్ద దోమైనా బుద్దింక కంటే చిన్నదిగానే ఉంటుంది అలాగే ఎంత పెద్ద దేవుడైనా దేనికంటే దానికంటే చిన్నదే అవుతాడు దహరమేవా అవుతాడు ఎంత పెద్ద దేవుడైనా దహరమేవా ఎందుకంటే భేదం ఇప్పుడైతే వచ్చిందో దహనమేవా కాబట్టి అధిభూతమునందలి అధిదైవ ఆర్ అధ్యాత్మ రూపంగా ఆరాధింపబడే దేవుడు అల్పము అనే కేటగిరీ నుంచి బయటపడే ప్రసక్తి లేదు వర్తనే అని ఎత్తు విధ్వస్త ఇది పూర్తి చేసినట్టున్నాం మనం ఎత్తు విధ్వస్త సర్వోపాధి విశేషం శాంతమనంతం ఏకమద్వైతం భూమాఖ్యం నిత్యం బ్రహ్మ అది నత్సువేద్యం ఇది అభిప్రాయ దాన్ని మాత్రం నాకు చక్కగా తెలిసిపోయింది అహం సువేద అన్నానికి అది లొంగేది కాదు అని అభిప్రాయ ఓకే అంత పడుకోవచ్చు ఎం అతస్మాత్ మే అద్యాపీమాంస్య విచార్యమే తే తవ్వ్రహ్మా తహ ఏవం ఎందువలనైతే ఇలా ఉన్నదో ఎందువలనైతే ఇలా ఉన్నదో అంటే ఎందువల్లనైతే అధిదైవమునందు ఆరాధింపబడే దేవుడు అధ్యాత్మమునందు ఆరాధింపబడే దేవుడు కూడా దహరములే అగుచున్నవియో అని అర్థం యతహా ఏవం అంటే అతను అంటే తస్మాత్ అనర్థం అందువలన ఎందువలనైతే మీరు ఆరాధించే దేవుడు దహరము అవుతుందో అందువలన సో అందువలన ఏమిటి మరి మన్యే ఇది నా అభిప్రాయము అని గురువు గారు అంటున్నారు గురువు గారు కూడా నువ్వు సూచన కింద చెప్తారు తప్ప అనుశాసనంగా చెప్పరు కర్మకాండలో చెప్పినట్టు చెప్పరు కర్మకాండలో అయితే కురు అని చెప్తారు చేత్తం దెబ్బలు తగులుతాయని కూడా చెప్తారు ఇక్కడ అలా చెప్పరు అక్కడ ఒకే సూచనగా చెప్తారు మన్యే అయ్యా నా అభిప్రాయం ఇలా ఉందమ్మా నువ్వు అలాగే చెప్తారు మన్యే ఏమిటి మన్యే అద్యాపి ఇప్పటికీ కూడా అంటే నువ్వు ఎంతో కొంత శాస్త్ర శ్రవణం చేసిన మాట వాస్తవమే కొంతమీమాంస కూడా చేసినావు అయినప్పటికీ ఈనాటికి కూడా ఇంకా నీ మీమాంసకి ఒక కొలిక్కి రాలేదు నువ్వు ఇంకా చేసుకో ఇంకా కొంతకాలం మీమాంస చేయాల్సి ఉంటుంది మీమాంసం విచార్యం ఏవా పిహెచ్డీ చేసేప్పుడు ఇది వస్తుంది ఈ ఇష్యూ వస్తుంది పిహెచ్డీ చేసేప్పుడు నేను చేసిన వరకు సరిపడుతుందేమో నేను మూడేళ్ళు అయిపోయింది విడిదప్పుడే సరిపడుతుందేమో అని అంటే కంగారు లేదు కదా నీ సీనియర్ ఎంతకాలం నుంచి ఉన్నాడు నాలుగేళ్ల నుంచి ఇంకా వాడు సబ్మిట్ చేయాలి అప్పుడే నువ్వు పెట్టేస్తావు చెయ్య ఇంకో ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటుంది చేయడం తోసేస్తాడు వాళ్ళ దగ్గరికి రాని వాడు ఆ సీనియర్ సబ్మిట్ చేసేస్తాడు సబ్మిట్ చేసి ఒడ్లం తిరుగుతూ ఉంటాడు ఆ ల్యాబొరేటరీలో కనపడ్డాడు తీసుకుంటాడు స్కాలర్షిప్ తీసుకుని చక్కగా కాఫీ తాఫీ తాగుతూ ఒడ్లమ్ముడి తిరుగుతూ ఉంటాడు వీళ్ళు ల్యాబరేటరీలో కుస్తీ పడుతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ వెళ్ళి అడుగుతాడు వాడు సబ్మిట్ చేశాడు కదా నా సంగతి ఏంటంటే సరే చేస్తున్న ప్రాజెక్ట్ ఫినిష్ తర్వాత ఆలోచిద్దాం అని ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా వీడు అడక్క ముందే ఆయన వచ్చి చాలు ఇంక ఇక్కడ తోటి రాయడం మొదలుపెట్టి అని చెప్తాడు అలా ఉంటుంది కాబట్టి రాయడం థీసిస్ రాయడం అని నువ్వు ఇంకా మీమాంస చేయదగ్గ మాట ఏ అని నా అభిప్రాయం తే అంటే తవా నీకు ఇంకా బ్రహ్మ మీమాంస చేయదగినదియే తవ బ్రహ్మ ఓకే బ్రహ్మ తవ బ్రహ్మ అంటే యువర్ బ్రహ్మం కాదు తవ తుయూ బ్రహ్మ మీమాంస్యం బ్రహ్మ విచార్యం విచారము చేయదగినదియే ఓకే ఇంకా మన్యే విదితం అని ఉంది కదా మన్యే విదితం అని దానికి ముందు జరిగిన వృత్తాంతాన్ని చెప్తున్నారు మన్యే విదితం అని మీకు పేరా చిగురిని కనపడసింది దాని దాని మధ్యలో ఈ నెల అన్న తర్వాత వాడు మళ్ళీ వాపసు వచ్చి ఈ మధ్యలో ఏముంటుంది వాడు చక్కగా మేమాంసం చేసినాడు అని ఉంటుంది కదా మరి అది చెప్తున్నారు ఏం ఆచార్యోక్త శిష్యోక్త్య ఈ విధముగా ఆచార్యుని చేత బోధింపబడిన శిష్యుడు ఎవరైతే అతను అతను ఏం చేశాడు ఏకాంతే ఉపవిష్ట సమాహిత సన్ ఏకాంతమునందు కూర్చున్నాడు మరి అంటే ఏకాంతంలోనే ఉండాలి ఏకాంతంలో ఆ మనన నిధిధ్యాసనాలను కొనసాగించాలి సో ఇప్పుడు కౌముదీ మొదలైన గ్రంథములకు ఇద్దరు ముగ్గురు కలిసి స్టడీ చేస్తారు అలాంటి ప్రక్రియ ఒకటి ఉన్నది దానికి చింతనము అని అంటూ ఉంటారు వ్యాకరణ విద్యార్థులే అలా అంటారు చింతనం చేసుకుంటారు బాగాను అని అంటూ ఉంటారు అంటే ఒక రూపం తీసుకోవటం ఇద్దరు ముగ్గురు కూర్చొని బ్యాక్ అండ్ ఫోర్త్ సూత్రాలు చెప్పుకుంటూ అది ఇలా తయారైంది అని చెప్పడం దాన్ని చింతనము అంటారు అలా చంతనం చేసినప్పుడు ప్రతివాడికి దానివల్ల బెనిఫిట్ ఉంటుంది ముగ్గురు కూడా ఈక్వల్ గా గురు అయిపోతారు అని మీరు మంచి పాట వచ్చేస్తుంది కానీ వేదాంతంలో వేదాంతంలో ఇట్ ఈస్ నథింగ్ లైక్ కంబైన్డ్ స్టడీస్ ఇక్కడ ఏమిటంటే ఏకాంతే ఉపవిష్ట చక్కగా ఏకాంతంలో కూర్చుంటాడు తర్వాత ఇన్నర్ సైలెన్స్ అని కూడా అర్థం ఏకాంత శబ్దానికి ఇన్నర్ సైలెన్స్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఏకాంతే ఉపవిష్ట ఒక్కడూ కూర్చుని నెమరు వేసుకుంటూ ఉంటారు అంటే వీడు బయటకు చూస్తే తలుదేశం కూర్చున్నాడు అని అనిపిస్తుంది ఏకాంతంలో ఉన్నాడని కానీ ఈజ్ నాట్ ఎలోన్ హీజ్ విత్ హాఫ్ డజన్ పీపుల్ వాళ్ళందరూ బుర్రలో ఉంటారు హెడ్లో ఉంటారు స్వామిలో మాట వీడు ప్రయాణం చేస్తున్నాడు బస్సులో ఒక టికెట్ సింగిల్ టికెట్ ఇచ్చారు వీడి దగ్గర సింగిల్ టికెట్ తీసుకోవాలి వీడి దగ్గర మూడు టికెట్లు తీసుకోవాలంటారు ఎందుకని ఇంకో ఇద్దరు ఉన్నారు వీడి హెడ్లో వాళ్ళు కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తున్నంతసేపు ఇక్కడే వాడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు దేర్ ఆర్ త్రీ పీపుల్ నావ్ సో గివ్ త్రీ టికెట్స్ నాట్ వన్ టికెట్ అని అన్నారు సో అలక వీళ్ళు కలిపేసి ఒక్కడు ఏదో ఆలోచనలు చేసుకుంటూ నెమ్ర వేసుకుంటూ ఉంటాడు నీకు దానికి దృష్ట దానికి నిదర్శనమైనట్టు తెలిసిన ఉండుండి పైకేదో అంటాడు అలా కుదరదు అంటాడు అంటే ఏంటనమాట ఈ రిఫ్లైక్ టు ది ఆపోజిట్ గా వెరీ దుడ్ ఆపోజిట్ గా హీజ్ ఈ రియల్ ఎంత రియల్ ఫిజికల్ గా నిలబడ్డప్పుడు ఎంత రియలో ఇప్పుడు అంత రియల్ ఇదో మేము అంశం లేదు బయట ఉన్నది లోపల ఉన్నది ఇది ఏమిటి తేడా లేదని పెద్ద చెప్షున్నాయి కాబట్టి అల్టిమేట్ గా వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ కాబట్టి ఇద్దరు లోపల ఇద్దరు ఉన్నారనుకోండి నువ్వు ఏకాంతం ఎక్కడుంది మనం అనుకుంటాం బయట ఇద్దరు ఎదురెదురుకుండా కూర్చుంటే ఏకాంతం లేదనుకుంటాం అలా కల్లా ఆ ఇద్దరు లోపల ఉన్నా కూడా ఏకాంతము లేదు కాబట్టి ఏకాంతము అంటే ఇన్నర్ సైలెన్స్ అంటే మోస్ట్లీ ఆర్ మోడరేట్లీ ఏవో వస్తాయి మనిషి అన్న తర్వాత మనస్సు మనం చెప్పినట్టు అలా విన్నది పర్వాలేదు అదేం పెద్ద ఇష్యూ కాదు మోడరేట్లీ మైండ్ ఈజ్ సైలెంట్ అని అర్థం బోడ రేట్లే అని చెప్పనే టూ మచ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సెల్ ఫోన్ అండ్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ అవేం చేస్తాయంటే వీడికి జీవితంలో ఏకాంతమం అనేది లేకుండా చేసేస్తాయి నేను నా సంగీత కచేరీ అయినప్పుడు అక్కడ కూర్చొని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆ సంగీత కచేరీని ఎలా చూస్తున్నారో చూసిన దే ఆర్ లుకింగ్ అట్ ది స్క్రీన్ అంటే ఏమిటి అది ఇలా ఆన్లో పెట్టుకుని ఇలా చూసుకుంటున్నారండి ఇలా ఇలా చూసుకుంటున్నారు వాళ్ళు అక్కడ కూర్చుంటూ పాడుతున్నారు వాళ్ళని ఇలా చూస్తున్నారు అంటే ఇలా చూడను అప్పుడు నేను చెప్పాను చూడమ్మా అది బంధు పెట్టే డైరెక్ట్గా చూడు నేను చెప్పాను అప్పుడు బంద్ నా మాట కాదని లేక అది బంధు పెట్టి డైరెక్ట్గా చూశాను అంటే దే హికమ్ అడిక్టెడ్ addicted. నికుటిక్షన్ లాగా ఎడిక్టెడ్ టు లు స్కిల్ ఎడిక్టెడ్ ఫొటోస్ ఉన్నాయి నేను అవి సర్క్యులేట్ చేసేవాడిని ఇప్పుడు మానేసాను సర్క్యులేట్ చేయడం ఆ ఫొటోస్ ఏమిటంటే హాఫ్ ఎ డన్ యంగ్స్టర్స్ ఇన్ ఏ పిక్నిక్ అని పైన క్యాప్షన్ కింద ఒక చిన్న ఉద్యానవనము లాన్ అక్కడ ఒక బరటం ఒకటి వేసి దానిమీద ఆహార పదార్థాలన్నీ కూడా అలా పెట్టుకుంటాయి వీళ్ళు అరడు వందల మంది పిక్నిక్ వచ్చారు వీళ్ళు వీళ్ళు అరడు వందల హ్యాండ్ హెల్డ్ డివైసెస్ చూసుకుంటూ ఉంటారు పిక్నిక్ ఒకళ్ళతో ఒకళ్ళు ఉండదు అరడు వందల మంది హ్యాండ్ హెల్డ్ డివైసెస్ చూస్తూ ఉంటారు ఇట్ ఈజ్ స్నాప్ షాట్ వాడు ఎవడో స్నాప్ చేసి పెట్టాడు ఇంకొకటి ఉంది షాట్ అదేంటంటే ఈ ర్యాఫ్ట్ ఉంటుంది సముద్రం నదిలో వెళ్తూ ఉంటుంది రాఫ్టింగ్ అని ఆ వైల్డ్ ప్రవాహంలో వెళ్తారు వాళ్ళు దానికి అమెరికాలో రాఫ్టింగ్ ఈజ్ వెరీ పాపులర్ స్పోర్ట్ ఇండియాలో సో వీళ్ళు రాఫ్టర్స్ దానికి ఒక బోట్ ఉంటుంది రబ్బర్ బోట్ దానికి అన్నీ అక్కడ లాస్ ఉంటాయి అంటే ర్యాఫ్ట్ చేసేప్పుడు అందరూ కూడా ఆ లైఫ్ జాకెట్ ధరించి తీరాల్సిందే తర్వాత ఒక అఫీషియల్ ట్రైన్డ్ A uh, guide like a rafting weld on gallow the chain, they will be arrested. I mean, it is uh, in a, you know, it is a helmet, but what are you going to do? Official guide on it, what a guide on it. So a guide, what a boat is going to do, a video clip, you will have a life jacket, but what are you going to do? They are looking at the hand-held -hand devices. Uh, the raft is going in the wild. A guide, జాగ్రత్తగా దాన్ని గైడ్ చేసుకుంటున్నాడు వాడు చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళు విని వాళ్ళే వాళ్ళు లేరు గట్ ది పాయింట్ దే ఆర్ డివైసెస్ దే ఆర్ డూయింగ్ దాన్ని సో దీనివల్ల ఏమైపోతుందంటే ఏకాంతము అనేది లేకుండా అయిపోతుంది జీవితంలో పూర్వం విమానం ఎక్కారనుకోండి విమానం దిగిదాకా ఏకాంతము Possible. పాసిబుల్ కారు ఎక్కారనుకోండి కారు దిగేదాకా ఏకాంతము పాసిబుల్ ఇప్పుడు నో దెర్ ఈస్ నో పాసిబిలిటీ అలా తయారయ్యారు జనాలు దే ఆర్ హర్పింగ్ ద రిజల్ట్స్ అది వాళ్ళు అర్థం చేసుకోరు ఎనివే ది పాయింట్ ఈజ్ ఏకాంతే ఉపవిష్ట తనంత తానుగా ఉండాలి వన్ అయిడ్స్ ఇన్ వన్ సెల్ఫ్ తనలో తాను ఉండాలి సో ఉండి సమాహిత సన్ అంటే అర్థమయ్యేది ఏకాగ్రమైన చిత్తమును కలిగి ఉండాలి ఉంది ధ్యానం అంటే ఈశ్వరుడు ద్వైతం ఉంటుంది నిధిధ్యాసంలో ఆత్మస్వరూప ధ్యానమే అన్న తానుగా ఉండడం తన ఎందు తాను బి అవేర్ ఆఫ్ యువర్ శల్ ఆర్ జస్ట్ బి అవేర్ జస్ట్ బీ దట్ ఈస్ నిధిధ్యాసనం మనస్సు సైలెంట్ గా ఉంటే అది నిధ్యాసనం అవుతుంది మనస్సు ఓ నమ శివాయో ఏదో రిపీట్ చేస్తుంటే అది ఇంకో రకం ధ్యానం అవుతుంది కమండర్ నిదిధ్యాసనం కాబట్టి అంతే ఇక మీరు సపోజ్ ఓనమ శివాయ భావన చేశారనుకోండి అది కూడా నిరుధ్యాసనం అవ్వదు ఎందుకంటే భేదం ఉంటుంది కదా నమ ఉంటే భేదం ఉన్నట్టే సోహం శివోహం అది నిధుధ్యాసనం సోహం నిదిధ్యాసనం శివోహం కూడా నిరుధ్యాసనండి అండ్ దెన్ ఈవెన్ ది సైలెంట్ మైండ్ ఇది నిరుధ్యాసనం ఏమీ లేకుండా సైలెంట్ గా ఇప్పుడు ఈ హరే కృష్ణ వీళ్ళందరూ వాళ్ళు దే దే ప్రమోట్ మైండ్ సైలెంట్ గా ఉండకూడదు మైండ్ ఎప్పుడు హరే కృష్ణ హరే ఉండాలి నాట్ ఈవెన్ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే మెడలో ఓ చిన్న వేసుకుంటారు చిన్న బ్యాడ్ లాంటిది వేసుకుంటారు దానికి చేతితో పట్టుకునే ఆ మాల చాలా విలక్షణంగా ఉంటుంది అంటే ఆ మాలంతా పూర్తయ్యేపటికి హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఎంతో హరేరా హరే కృష్ణ వాళ్ళు హరే రామ అన్నారు హరే కృష్ణ అని హరే కృష్ణ పూర్తవుతుంది అప్పుడు ఇంకొక పోస్ని పక్కకితో వస్తుంది కదా అలాగంటే సిస్టమ్స్ అన్ని దాంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి మాల మాల కాకుండా ఇంకే ఉంటుందో మరి ఆ లోపల నేను ఎదగను లోష ఇంకా ఏమైనా ఉంటాయో ఐ డోట్ ఐ డోన్ లాగి చూడాలి టౌ కదా కదా డూ దాట్ ఓన్లీ దిస్ వెచ్ ఐ గుడ్ సి సో నిన్న సమావేశం ఒకటి హరే కృష్ణ వాళ్ళ నేను దాంట్లో ఉన్నా నాకు కానివ్వండి సో కాబట్టి అదంతా కూడా వాళ్ళు దే డోంట్ ప్రమోట్ సైలెన్స్ ఆఫ్ మైండ్ వెగా అది మీరు భక్తి మార్గం లాగే ఉంటుంది వాళ్ళది గౌనభక్తి కదా తో కూడిన భక్తి వెరాజ్ ఈ ఫిలాసఫరు ఏకాంతంలో ఉంటాడు సమాహితుడై ఉంటాడు సమాధానము ఉంటే ఇంకా మనస్సు పనిచేయదు మనస్సు యాక్టివ్గా ఉండదు మనస్సు క్వైట్ గా ఉండదు ఇది అవే సమాధానము ఉంటే అర్థం ఆ విధంగా సమాహితుడై ఇంతకుముందు ఆగమాన్ని చెప్పాడు అందాము ఆచార్యుడు చెప్పిన ఆగమో ఒకటి ఉన్నది అయినా మనం ఇంతకుముందే స్టడీ చేస్తున్నాం ఆగమాన్ని ఏమిటది అన్యదేవ్వి శుశ్రుమ పూర్వాం ఏనస్త విచచక్షరే నిరో అది దట్ ఈజ్ అబౌట్ దట్ ఆగమం ఆగమం ఇంత మాత్రమే దీనిని బాగా విచారం చేశారు ఇప్పుడు పరమాత్మ ఇటు విదితము కాదు అటు అవిదితము కాదు అని దాని అర్థం స్థూలంగా అంటే అది ఇప్పుడు విదితము అనుకోండి విదితము అంటే అర్థం ఏంటో తెలుసిన నా దగ్గర విద్ అనే ఒక ఫంక్షన్ ఉన్నది చూపు ఉంటాయి అర్థమే చూపు ఉంటాయి ఇప్పుడు కళ్ళు చూపు ఉన్నది నా దగ్గర చూపు ఉన్నది కాబట్టి నేనేం చేస్తాను ఆ చూపు అనే ఫంక్షన్ తోటి కొన్నింటిని పట్టుకుంటాను ఇది చూశాను చూశాను చూశాను నాగార్జున సాగర్ చూసావా చూశాను మరి శ్రీశైలం చూసావా చూశాను కాళహస్తి చూసావా చూశాను పుష్కరు చూసావా చూడలేదు దృష్టం అదృష్టం చూడలేదు తర్వాత సాక్షి గోపాల్ చూసేవా చూడలేదు మాయాపూర్ చూసేవా చూడలేదు దృష్టం అదృష్టం అది కాబట్టి మీ దగ్గర ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ని పట్టుకుని యూ ఐడెంటిఫై విత్ దట్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి ఐసి అని అర్థం యూ ఐడెంటిఫై విత్ దట్ ఫంక్షన్ ఎప్పుడైతే మీరు ఫంక్షన్ తో ఐడెంటిఫై అవుతారో జగత్తంతా కూడా దృష్టం అదృష్టం కింద విడిపోయి ఉంటుంది ఇట్ గెట్స్ డివైడెడ్ అలాగే విదితం విద్ అంటే ఐ నో అహం వేద నీ ఏటి మీకు వ్యాకరణం వచ్చినా వచ్చును తెలుసు తచ్చినా కొద్దిగా వచ్చును మీమాంస వచ్చినా వచ్చును ఇంగ్లీష్ వచ్చినా వచ్చును రష్యన్ భాష వచ్చినా రాదు అంటూ ఈ విధంగా విదితం అవిదితం కాబట్టి విదితం అవిదితం అనే కేటగిరీలో ఎప్పుడు పడతాయి ఏమిటి పడతాయి యాజ్ లాంగ్ యాజ్ యు ఐడెంటిఫై విత్ ది ఫంక్షన్ అదొక ఫ్యాకల్టీ ఒక శక్తి విజ్ఞానశక్తి అంటారు ఆ విజ్ఞానశక్తితో ఐడెంటిఫై అయ్యి నీవు జగత్తుని విదితం అవిదితం కింద విడగొట్టు పెట్టినావు ఇన్ దిస్ ప్రాసెస్ నీకు ఆత్మస్వరూపము తెలిసే పనే లేదు ఎందుకంటే ఆత్మస్వరూపము ఈ ఫంక్షన్ కి గోచరమయ్యేది కాదు రైట్ సపోజ్ ఆత్మస్వరూపం కూడా ఈ విదితం అనే వెదర్ అనే ఫంక్షన్కి గోచరం అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆత్మస్వరూపం ఇట్ బికమ్స్ వన్ మోర్ ఆబ్జెక్ట్ కొంచెం స్వామికి బాగా చెప్పారు ఇట్ బికమ్స్ వన్ మోర్ ఆబ్జెక్ట్ దేవుడు ఏమైపోతాడప్పుడు వన్ మోర్ ఆబ్జెక్ట్ అయిపోతాడు అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వన్ మోర్ ఆబ్జెక్ట్ అంటే తీర్థయాత్ర వాళ్ళు ఉన్నాయి తీర్థయాత్రా స్థలాలు చాలా ఉన్నాయి బట్ వన్ మోర్ ఉంది యూ నో దాట్ ఇది ఎలాగంటే ఒకడు రాజమండ్రిలో స్నానం చేశాడు ఒకడేమో కొవ్వూరులో స్నానం చేశాడు ఒకడు నరసాపురంలో స్నానం చేశాడు నన్ను అడిగారు మీరు అక్కడ నేను దేవీపట్నంలో దేవీపట్నం అలాంటిది ఒకడు ఉందా అని అందరూ ముక్కు ముందు తెలిసి అలా ఉంటుంది ఇట్ ఈస్ వన్ మోర్ ఓకే కాబట్టి ఇరెవరిలో అలాగే దేవుడు కూడా ఎక్కువ దేవుడు ఉంటాడు ఆత్మ అలాంటిది అయిపోతుంది అయిపోతే ఏమవుతుంది వన్ మోర్ ఆబ్జెక్ట్ చెట్టు చేమ మనిషి పశువు పక్షి ఆత్మ అలా వెరీ డిఫరెంట్ అలా అయిపోతుంది విదితం అన్న అలాగే అవుతుంది అవిదితమైన అలా అంటే అర్థమేటి దట్ ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్ యూ వాంట్ టు ఎంప్లాయ్ ఇట్ అది ఎంప్లాయ్ ఇట్ అని కాదు దట్ బికమ్స్ న్యాచురల్ అయిపోతుంది వీటికి ఎంత సహజం అయిపోతుందంటే ఆ ఫంక్షన్ అలా యూజ్ చేస్తూనే ఉంటాడు వీడు తెలుగులో సాగుతూ ఉంటుంది పట్టకారు చేతిలో ఉన్నవాడు ఊరికే కూర్చోలేడు దేన్నో దాన్ని అలాగే పట్టుకుంటూ ఉంటాడు ఈ విధి కూడా అలాగా దేన్నో హృదాన్ని ఎలా పడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ ఫ్యాకల్టీని ఉపయోగించి హీ వాంట్స్ టు నో ఈశ్వరా హీ వాంట్స్ టు నో అండ్ దెన్ హీ సేస్ హీ హేస్ నో ద్వైత భక్తులు ఉంటారు నేను హైవ్ టు నో కృష్ణ సో ఎలాగ ఎలాగంటే కృష్ణుడు ఆయన కనపడ్డాడు నాకు కనపడ్డాడు నాకు కూడా కనపడతాడు ఈ జపం పూర్తి చేస్తే నాకు కూడా కనపడతాయి సో అంచేతలే మీకు ఓ ఇంతకుముందు చెప్పినట్టున్నాను రామభక్తులకి విషం వస్తే ఏది వస్తుంది రాముడు వస్తుంది కృష్ణ భక్తులకి విషం వస్తే కృష్ణుడు వస్తాయి క్రిస్టియన్స్కి విషన్స్ ఉంటాయి వాళ్ళ విషన్స్ మనకంటే ధర ఎక్కువ వాళ్ళు ఊగిపోతూ ఉంటారు ఆ స్టేజ్ మీద నిలబడేవాడు ఉపన్యాసం చెప్పడ పరుగులు తీస్తూ ఉపన్యాసం చెప్తాడు భక్తుల్లో కూర్చుని కూర్చుని వెల్లడం ఇలా ఊగిపోతూ ఉంటూ ఉంటారు మేడం అన్ని విషన్స్ ఇవ్వడానికి ఆ విషన్స్ అంటే ఇప్పటికప్పుడు అలా ఉపన్యాసం చెప్తూ ఉండగా వీడికి విషం వచ్చేస్తూ ఉంటుంది బాప్టిజం అని చేస్తాడు లోతులోకి తీసుకెళ్లరు కొంచెం మెరకగా ఉన్న చోట ఎందుకంటే వీళ్ళు పడిపోతారు అక్కడ బెళ్ళేస్తూ ఉంటారు బాప్టిజంలో కూడా విషంస్ వచ్చేస్తూ ఉంటాయి ఆ విజన్స్ లో క్రైస్తు కనపడతాడు మేరీ మాత క్రైస్తు అలా వాళ్ళందరూ చేస్తూ ఉంటారు సో ది పాయింట్ ఈజ్ సో యూ వాంట్ టు ఎంప్లాయ్ బట్ విజ్ఞాన శక్తిని ఎంప్లాయ్ చేసి కొట్టుకోవాలి ఆత్మను మీరు అలా కొట్టుకోలేరు ఆ విజ్ఞానశక్తి ఆత్మ నుండి ఆవిర్భవించింది ఇది రమణ మహర్షి యొక్క బోధల మూల సూత్రమే ఆ విజ్ఞానశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకో అదే ఆత్మ అండి కాబట్టి ఇదంతా కూడా ఆ ఆగమములో కదండి చూడండి ఆగమం అనేప్పటికి ఎంత విచారం వచ్చిందో ఇది ఆల్రెడీ మనం విచారం చేశాం అయినా కూడా దాన్ని ముట్టుకునేప్పటికీ అది అలాగా ఎలక్ట్రిక్ వైర్లాగా ఆగమం అది మిమ్మల్ని షాప్ ఇచ్చేట్లో ఉంటుంది అన్యదేవత విదితాత్ అథో అవిదితా ది ఇది ఆయన బాగా విచారం చేసుకున్నాడు ఆగమము విచారం చేసి అయితే ఇది విచారము అర్థతో విచారించాలంటే నిర్ధ్యాసనం చేసుకున్నాడు అంతేకాదు మననం కూడా చేశాడు తర్కతహాచ నిర్ధార్య అది అర్థతో విచారణ అంటే శ్రవణం దాన్ని చక్కగా శ్రవణం చేశాడు తర్వాత ఏం చేశాడు తర్కతహాచ నిర్ధార్య తర్కము అంటే యుక్తి అంటే యుక్తితో నిర్ధారించుకోవాలి యుక్తి లేకుండా అసలు మాట్లాడుకోవాలి యుక్తితో నిర్ధారించుకోవాలి నా దగ్గరికి ఒక భార్యా భర్త వచ్చారు వచ్చి ఆమె పాపం ఏదో మానసికంగా కొంత కష్టపడుతున్నారు ఆమె తన యొక్క స్టోరీ చెప్పారు నాకు అంతా అయిపోయిన తర్వాత మీరు దీని మీద ఏం చెప్తారా మీరైనా ఉన్నారని అడిగారు అడిగితే నేను చెప్తానండి మీరు ఇంటికి వెళ్ళండి అని ఇంటికి పంపించేశాను తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఏమని చెప్పారంటే చూడండి అమ్మగారికి హ్యాల్సినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక సైకాయాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయండి అని చెప్పారు వాళ్ళు స్టాన్ అయిపోయారు ఇది ఎక్కడ సలహారా ఇలా కూడా ఉంటాయా సన్యాసం ఇలాంటి సలహా ఇస్తారా ఎందుకంటే వాళ్ళు యుక్తిని ఉపయోగించడం మానేసి చాలా కాలం అయిపోయింది వీళ్ళెవరూ యుక్తిని ఉపయోగించరు వీళ్ళు యుక్తికి చుట్టూ ఇచ్చేసారు ఇంటికి పంపించేశారు అది లేదా అసలు చుట్టుపక్క ఇప్పుడు బాబా భక్తులు అంటారు యుక్తి అనే దరిదాపుల్లో ఎక్కడ ఉండదు లేకపోతే ఏదో కృష్ణా భక్తి అంటాడు నో యుక్తి డాన్స్లో విచేస్తూ ఉంటారు యుక్తి అక్కర్లేదండి మరి కామన్ సెన్స్ ఈ రిలిజియస్ మైండ్ కి కామన్ సెన్స్ చాలా దూరంగా ఉంటుంది తర్వాత ఇంకొక రహస్యం ఏంటంటే రిలిజియస్ మైండ్ హ్యాస్ ఎటు క్యూలో ఎనర్జీ వెరాజ్ కామన్ సెన్స్ లోను విచారంలోనూ ఆ ఎనర్జీ ఉండదు రిలీజియస్ మ్యాన్ ఏడు కొండలు ఎక్కేస్తాడు ఏడు కొండలు ఎక్కేసి క్యూలోనే విడితేస్తుంది వేరే జీ ఈ విచారం అని అంటున్నాడు వీడు కళ్ళు అది ఆలోచన చేయడంతో వీడికి కళ్ళు తిరుగుతాయి అవో అవోయ్ ఇవ్వు రావాలా కాదు వెంకటేశ్వర గారు రావాలి కాదు నువ్వు అక్కడే ఉండవు అది వీడు ఈ గివ్స్ అవుతుంది వెరీ మిగిలిన గిప్స్ అది మరి ఆ ఎనర్జీ అలాంటిది కాబట్టి కాబట్టి వీ డోంట్ నీట్ దట్ కండ్ ఆఫ్ ఎనర్జీ ద రెలిజియస్ మ్యాన్స్ ఎనర్జీ వీ డోంట్ నీట్ అది అంత సత్వంలో నీకు ఎనర్జీ ఉండదు సత్వంలో క్వైట్యూడ్ ఉంటుంది కాబట్టి వీడు చక్కగా యుక్తితో నిర్ధారించుకుని తర్వాత ఏం చేశాడు స్వానుభవం కృత్వా తన అనుభవానికి తెచ్చుకున్నాడు అంటే అనుభవానికి ఎలా వచ్చిందో ఎలా వస్తుందో తెలిసినా కూడా ఆత్మాసంగుందనుకోండి ఆత్మా అసంగము దాన్ని నిధిధ్యాసనం చేస్తారు నిధిధ్యాసనంలో ఎలా చేస్తారో తెలుసిన జస్ట్ ఐఎమ్ ఐమ్ టు యూ ఎలా చేస్తారన్నారు సో so i take a breath and a limbs breath i take a deep breath and i am aware while i am taking a deep breath as i am taking a deep breath i am aware that i am not attached to anything while taking a deep breath i allow things to go i let go without holding on to anything ట్టుకో ఇది మెడిటేషన్ అర్థమైంది కదండి మీరు ఆ మెడిటేషన్ చేస్తే దాని పవర్ మీకు అర్థమవుతుంది చేస్తే తెలుస్తుంది నేను గబగబా మీకు డెమోనిస్ట్రేట్ చేశాను మీరు ఆ అవేర్ఫుల్ గా ఉండి ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అని మీకు తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ యు సే యు సే లైక్ దాట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ వై ఇల్ బ్రీదింగ్ ఐఎమ్ అవేర్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ While breathing out slowly, I am aware, I am not attached to anything. You do it a few times, then you are not telling yourself. You are seeing that quality in yourself. Manaki mana natya jipukotala ka mughalautun. Kuddhi sepati ke meera natya jipukotala ka. You are not trying to convince you. You are making a statement of uh, the fact. Adhi becomes like that. మేబీ ఈవెన్ ఫర్ ఎ షార్ట్ వాయ్ తర్వాత మీరు ధ్యానం ముగిస్తారు ఎంతసేపు చేస్తారు ఇలాంటి ధ్యానం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తారు ముగిస్తారు మీ సంసారంలో మీరు నడుస్తూ ఉంటారు కానీ యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ యాజ్ ఎయర్ మీ సంఘము సత్యన్లీ కమ్ దాంట్ అండ్ లెస్ వాంట్ టు హోల్డ్ ఆన్ టూ సపోజ్ యూ వాంట్ టు హోల్డ్ ఆన్ టూ మీరే పట్టుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని కావడం అని చెప్పలే సంసారి వాడు సంసారాన్ని పట్టుకుని ఉండాలి అనే నిర్ణయంలో వాడు ఉన్నప్పుడు వాణ్ణి సంసారం విడిచి ఇట్లాగా ఈవెన్ ఆ సాక్షాత్ ఆ పరమేశ్వరుడు వచ్చి నిలబడ్డా కూడా ఏం చేయలేదు ఇప్పుడు సిగరెట్ మానేయాలని వాడు అనుకుంటే మానేయాలి తప్ప వాడు అనుకోకుండగా మొత్తం భారతదేశంలో ఉండే లక్ష వన్ పాయింట్ బిలియన్ పీపుల్ అనుకున్నా ఏమీ ఉపయోగపడాలి వాడు అనుకోవాలి ఐదు గంటలు ఎందుకు చెప్తున్నాడు అంటే సంసారంలో అలా ఉంటారు వాళ్ళు ఏమనుకోరు వాళ్ళు దే వాంట్టు హోల్డ్ అంటూ దేవ్ ఫర్ అసీమింగ్ దట్ దే హ్యావ్ దట్ ఎన్ఫ్యూజ్ చేయా లెట్ గో లెట్ గోలో కష్టండి పట్టుకోవడానికి కష్టం గాని లెట్ గోకి కష్టండి జస్ట్ లెట్ గో లెట్ గో అంటే వాట్ ఈస్ ద మీనింగ్ దర్ ఈస్ నో మీనింగ్ యూ నో దట్స్ ఇట్ ఇంకెంతకంటే మీనింగ్ ఏ ఉంటుంది లెట్ గో అలా పట్టుకోవద్దు లెట్ గో అరే గెలవ అంతే స్వాధునిక అర్థం అవుతుంది అనుభవానికి వస్తుంది స్వానుభవం కోసం ఏమైనా అర్థం అవుతుందో తెలిసినా అరే మనం పట్టుకున్నది ఏది లేదురా బాబు మనం పొరపాటు పట్టుకున్నాము పట్టుకున్నామని పొరబడ్డాం తప్ప మనం దేన్ని పట్టుకోలేదు ఆ విధంగా అసంగత అనుభవానికి వస్తుంది అలాగే విదితం అవిదితం అక్కడ ఏమవుతుందో తెలిసినా You, you just give up your function of knowing good <coughs> don't make an effort to know as long as you make an effort to know that subtle effort that is subtle level lo untunna effort effort to know that anxiety untundi when there is effort to know anxiety untundi effort nu anxiety putundemo outundho avo pan annatuga తర్వాత జ్యువాలిటీ ఉంటుంది ఎఫర్ట్ టు నో ఉన్నంత కాలం డ్యువాలిటీ ఉంటుంది వస్తువు ఎఫర్ట్ చేత దొరికిది కానీ కాదు నా కర్మణ ఎంత సెటిల్ ఎఫర్ట్ కూడా వస్తువు దగ్గరికి చేర్చలేదు సో యు గివ్ అప్ ది ఎఫర్ట్ బికమ్ ఎఫర్ట్ లెస్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఫంక్షన్ ఆఫ్ నోయింగ్ అండ్ జస్ట్ అబాయ్ అది ఆగమం సో ఆ ఆగమాన్ని మీరు విందుధ్యాసంలో అనుభవానికి తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మెడిటేషన్స్ ఏవన్నీ మెడిటేషన్ శేషంస్ చెప్పుకునే సందర్భం ఆ విధంగా అనుభవానికి తెచ్చుకుని ఆ తర్వాత వాడు ఏం చేశాడు ఆచార్య సకాశముపగమ్యువాచ మళ్ళీ ఆచార్యుడి వద్దకు వచ్చాడు వచ్చి చెప్తున్నాడు మన్యే అహం అథ ఇం విదితం బ్రహ్మా అది మన్యేకి పక్కన అహం ఆయన యాడ్ చేశారు ఎందుకంటే మన్యే అంటే ఎవరు అనుకుంటారు మీరు ఉత్తమ పురుష ఏకవచనము అని చెప్పడం కోసం అహమ్మని ఆయన అహం మన్యే నేను అనుకుంటున్నాను ఏమని అథ అంటే ఇదానీ అర్థం అథ అంటే తరువాత కాదు అసమానం ఒకే అర్థం ఉండదు చాలా అర్థాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అథ అంటే ఇప్పుడు అంటే భాష్యంలో ఉండే పదం మీకు తెలియాలని నేను చెప్తున్నా అథ ఇదాని అంటే ఎరు అథ ఇదాని మన అథ అంటే ఇదాని మన అర్థం విదితం ఏమిటి విదితం బ్రహ్మ బ్రహ్మ బై భాష్యారా ఇది అని చెప్పాడు సో నాకు తెలిసిందని నేను అనుకుంటున్నాను అవతారిక కథం ఎలా తెలిసిందో చెప్పండి ఏం తెలిసిందో ఎలా తెలిసిందో చెప్పండి ఇది శృతయా వినండి శృంగత బహువచనం శృణు శృణుతాం శృణుత లోటు మధ్యం గురిట బహుజనం కాబట్టి అయ్యా ఆచార్యుల్ని బహుజనంతో సంబోధిస్తారు అయ్యా ఎలా తెలిసిందో చెప్తున్నారు అని శిష్యుడు చెప్తున్నాడు పదభాష్యం దగ్గరికి రండి నాహం అదే దీన్ని జాగ్రత్తగా పట్టాలి ఆ శ్లోకాన్ని అహం మన్యే సువేద అన్నాడు అహం సువేద అన్నాడు నాకు బాగా తెలిసిపోయింది అన్నాడు మొట్టమాట ఆ పొరపాటు ఇప్పుడు నేను చేయటం లేదు అంటున్నాడు నా అహం మన్యే సువేదే ఫస్ట్ టైం ఎప్పుడైతే అహం మన్యే సువేద అన్నాడో గురువుగారే ఉన్నారు దహరమే వాకి నూనె ఆయన పక్కన పెట్టారు ఇప్పుడు నేను ఆ పొరపాటు చేయటం లేదు సో అహం సువేద ఇది నమన్యే నేను బాగా తెలుసుకున్నాను అని నేను అనుకోవటం లేదు మరైతే ఏమిటనయితే నీకు తెలియలేదా తెలియలేదా నవేద ఇది నో తెలివితే మరి ఎందుకు వచ్చినట్టు వెనక్కి ఏం చెప్పడానికి వచ్చినట్టు కాబట్టి తెలియలేదు అని కూడా కాదు ను అంటే నానే అర్థం సో తెలియలేదని కూడా నేను తలపోయట ఇలాంటి అనువాదములు చాలా కాషస్గా చేయాలి లేకపోతే అంతా గడబిడై కాబట్టి అంటే అసలు ముందు ఎక్కడికి వాక్యాలు విడగొట్టుకుని అప్పుడు తెలుగులో అనువాదం చేయాలి అనువాదం చేసేప్పుడు కొన్ని అడిషనల్ వర్డ్స్ ని మీరు సప్లై చేయాల్సి ఉంటుంది అనువృత్తులు వస్తాయి కొన్ని అనువృత్తులు ఏమొస్తున్నాయో చూసుకోవాలి ఒకప్పుడు అనువృత్తితో కూడా ఇంకో వర్డ్ని మీరు యాడ్ చేసుకుని అనువాదం చేయాలి అలాంటి ఎడిషన్స్ సందర్భాన్ని స్పష్టంగా తెలియడం కోసం అవసరమైతే కుండలీకరణం కూడా బ్రాకెట్ లోపల కూడా పెట్టాలి ఇలాంటివి ఏవో చేసి చాలా ఫెయిత్ఫుల్ గా చేయాలి దీన్నేమంటారంటే ఫెయిత్ అంటారు ఆ మంత్రము పూర్ణమైన అనురాగంతో చేయాలి ఎవరి కోసమో చేసి శంకరులు భాష్యం రాసేపుడు అలా రాస్తారు ఎలా రాస్తారంటే ఆ మంత్రం భాష్యం రాయడం గుర్తీ ఆ మంత్రం ఉంటుంది ఆయన నువ్వు మంచి పని చేసావు అని మంత్రం ఆశీర్వదిస్తున్నవే ఆ లెవెల్లో రాస్తారు భాష్యాన్ని అలాగే అనువాదం కూడా అలాగే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నాహం అంటే ఏమిటి బాగా తెలుసుకున్నానని నేను నిశ్చితముగా తలపోయటలేదు ఒకే నోనవేదేతి అంటే అయితే తెలియలేదా అంటే తెలియలేదని కూడా నేను తలపోటలేదు ఆ అహం అన్యే తీసి అక్కడ పెట్టుకోవాలి కాబట్టి నవేద ఇది అహం నో మన్యే అనే వాక్యం వేదచ అయితే మరి ఏమిటి నేను తెలుసుకున్నాను వేదచ లేకపోతే నవేదచ ఇప్పుడు వేదఛా అన్నప్పుడు ఆ చాకి ఏం చేస్తుంది ఇంకో కొంత వస్తుంది చా ఎప్పుడు ఊరికే కూర్చోదు వేద అంటే వేద అండ్ నవేద అనర్థం నేను తెలుసుకున్నాను అట్ ది సేమ్ టైం నేను తెలుసుకోలేదు కూడా నేను తెలుసుకున్నాను తెలుసుకునలేదు కూడా యోనస్ తద్వేద తద్వేద ఎవడైతే నేను తెలుసుకున్నాను అట్ టైం నేను తెలుసుకునలేదు కూడా అని మనలో మన శిష్యులలో తెలుసుకుంటాడో వాడే తెలుసుకున్నవాడు నహ అంటే మనలో యహ నహ అంటే మనలో షష్ఠి బహుచరం నిర్ధారణ షష్ఠి అంటారు మనలో ఎవడైతే ఈ విధంగా తెలుసుకున్నాడో వాడే తెలుసుకున్నాడు అని శిష్యుల మాకు మాలో ఎవ్వాడు తెలియనో అతడే తెలిసినవాడు అనర్థం ఇది నాహంన్యాయం నాహమన్యాయం ఉండే అవతారం వాక్య నేను వాక్య భాష్యం కాదు అని నేనంటాను వాక్య భాష్యం తర్వాత వాళ్ళు ఎవరో రాశారు శంకర్లేమో నాహం మన్య అని రాసి పద భాష్యంలో నాహం మన్యని రాసి వాక్య భాష్యంలో నాహమన్యని రాస్తారా పద భాష్యంలో ఏ మంత్రం ఉందో వాక్య భాష్యంలో అదే మంత్రం ఉంటుందా లేకపోతే కొత్త మంత్రం ఏదైనా వస్తుందా కొత్త మంత్రం వచ్చిందంటే అర్థం ఏంటి అది అంచేతనే ఇంక ఇటువంటివన్నీ ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది బ్రాకెట్ లో పెట్టారు నా అని వాక్య పాఠము నేను ఆ పాఠానికి అనువాదం ఇవ్వలేదు మంత్ర పదభాష్య పాఠానికే అనువాదం ఇచ్చాను మీరు వాక్య భాష్య పాఠంలో నాహ అన్నదాన్ని ఎలా సెటిల్ చేయాలి అంటే మీరు పద వాక్య భాష్యానికి చూసుకుంటే తెలుస్తుంది అది సంగతి ఓకే లేదు దేర్ నథింగ్ సిమిలర్ టు ఆత్మ ఆత్మకి సిమిలర్ ఏం అయినా కూడా వస్తుంది సంజన్లీ సక్క ఆకాశము తర్వాత ఇంకా ఇవ్వ భాష్యకారులు ఇవ్వో భాష్యకారులు లేకపోతే మంత్రాల్లో కూడా ఇవ్వ కొన్ని సింగలీని చెప్తా ఇంతకీ ఆ మంత్రాన్ని నేను నాకు గుర్తున్నంతలో మీకు చెప్పాను వివరములు భాష్యంలో ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే భాష్యకారులు యాడ్ చేస్తాను ఒకవేళ మాడిఫై కొన్ని మార్పు చేయాల్సి వస్తే దాన్ని కూడా భాష్యకారులు చేస్తాను ఓకే ఒకే మంత్రం చదవగానే మీకు అర్థం స్థూలంగా అలా చెప్పాను అలా చెప్పి భాష్యంలోకి వెళ్తున్నాను ఇప్పుడు భాష్యంలో అన్ని చక్కగా క్లియర్గా అన్వయాలన్నీ చేస్తారు ఆయన నాహం అని ప్రతీక అంటారు అంటే మంత్రంలో ఉన్నటువంటి ఓ మొక్క అక్కడ పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే ఇగో ఇలా మొదలయ్యే మంత్రానికి మేము వ్యాఖ్యానం చేస్తున్నాము అని అర్థం ఓకే ఇప్పుడు దాన్నే వివరిస్తున్నారు ్రహ్మ ఇ్ర అయా నాకు బాగా తెలిసిపోయింది బ్రహ్మాని నేను అనుకోవడం లేదు అని ఎందుకంటే వాడికి వన్స్ బిటెన్ షై ట్వైస్ షై అనేదో సానుతుంది అహం మన్యే సువేద అనగానే ఇతడు అనగానే గురువుగారే ఉన్నారు దహదమే వాటి నూనమ్ వాడి మొహం టేకింగ్ కేర్ అయా మహాత్మా నాకు బ్రహ్మ బాగా తెలిసిపోయిందని మాత్రం నేను అనుకోవట్లేదు అమ్మాయన్ పాయింట్ ఈస్ క్లియర్ సో ఈజ్ నాట్ కమింగ్ విత్ ది సేమ్ స్టోరీ అగెన్ ఓకే ఇప్పుడు గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి నాకు ఆ ఈశ్వర దర్శనం కావాలన్నమాట అంటే గురువుగారు ఏదో మంత్రం చెప్పి మీరు నువ్వు ధ్యానం చేసుకోమ్మా నీకు ఈశ్వర దర్శనం అవుతుందని చెప్పాడు వీడు వారం రోజులు అయిన తర్వాత వచ్చి గురువు గారు నాకు ఈశ్వర దర్శనం అయిపోయింది అండి అంటే ఇలాంటి కథలో అంటే ఏమైంది రాత్రి రాత్రి కళలో దేవుడు కనపడిపోయి నీ ధ్యానానికి నేను బాగా సంతోషం చేశాను అని చెప్పినాడు అంటే అలా వస్తూ ఉంటాయి ఇంకా ధ్యానం చేసుకో ఇంకా అవలేదు ఈశ్వర దర్శనం అది అవి గోపించాడు ఈడ మళ్లీ వారిలో అందరూ గురుగారు ఈసారి ఈశ్వర్ దర్శనం వెళ్ళిపోయిందని ఏమైందిరా అంటే నేను ఆ గుహలో కూర్చుని ధ్యానం చేస్తున్న ఇప్పుడు కల కాదు ఈసారి ఈసారి కల అంటే కొడతాడా అని చెప్పి గుహలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఫ్లాష్ లాగా వచ్చి మొత్తం గుహ అంతా కూడా ఆ కాంతి తోటి విరిమిట్లు గొలిపేసిందండి సరిగ్గా ముప్పై సెకండ్ ముప్పై సెకండ్లు కాదు అర సెకండ్ అలా అయిందండి అని చెప్పాడు చూడు ఇలాంటివి ఇంకా ఇంకా ఎక్కువ కూడ ఒకప్పుడు మీరిమిట్లు ఓడిపోయి కాంతే కాదు అప్పుడప్పుడు శబ్దాలు కూడా కనపడతాయి అవి ఏమీ ఈశ్వర దర్శనం కాదు నువ్వు వెళ్ళి చేసుకోవచ్చని చెప్పాడు అది సంగతి అది కదా కాబట్టి మళ్ళీ అలా పంపించేసేందుకు అవకాశం ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే అహం మే సువేద అని ఆయన అంటలేదు పాపం పైగా నాహం మే సువేద అంటున్నాడు అయితే మరి ఇంక వీడికేం తెలియలేదన్నమాట వచ్చినట్టు ్రహ్మా మరైతే నీకు బ్రహ్మ తెలియలేదన్నమాట బ్రహ్మ విచారణ చేసుకుని తెలిసా కదమ్మంటే నీకేం తెలియలేదన్నమాట ఇచ్చుక్తే అని గురువుగారు అన్నారనుకోండి గురువు గారు అలా అన్నారు అంటే నీకేం తెలియలేదన్నమాట రా అంటే ఆహా అప్పుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అని సమాధానం చెప్తున్నాడు ఆ వాక్యాన్ని ఎలా తెలుసుకోవాలంటే వేదచిదాత్ నవేద అది అలా తెలుసుకోవాలి అంటే వీడి రిప్లై ఏమిటనమాట నోన వేదేతి వేద చ అని రిప్లై అవుతుంది ఎందుకంటే చకారానికి ఒక ఎడిషనల్ ఎలిమెంట్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా సో ఏమిటా ఎడిషనల్ ఎలిమెంటు అంటే మనం మాట్లాడుతున్న ఒక ఎలిమెంట్ ఏమిటి అహం వేద అన్నది ఎలిమెంట్ ఆ చా ఏం చేస్తుందంటే దానికి నాని యాడ్ చేస్తుంది అహం నవేద కాబట్టి నోన వేదేటి వేద చ అని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు దీనికి అర్థం చెప్తారు నోన వేదేటి అంటే అసలే తెలుసుకోలేదు అని కూడా ఏమీ లేదు అంటే ఇప్పుడు దీనికి ఏం తెలిసింది వేదచ అసలే తెలుసుకోలేదు అనే మాట లేదు అంటే మాట వేదచ అయితే నాహంన్యేసు వేదేతి అంటే ఏమనమాట నవేదచ కాబట్టి ఇప్పుడు ఈ రెండు వాక్యాలు కలిపి సెటిల్ చేసింది ఏమిటంటే అహం వేదచ నవేదచ అని సెటిల్ చేసి ఈనే స్వామి వివేకానంద అన్నారు Ramah is known as the unknown and the unknowable. Unknown and the very same thing is known as the unknown. No, no, it is not that unknown up till now. It will be known later. Not like that. It is unknown and unknowable. That's why we all know. We all know. That is Sangat. Anyway, నోన వేదేతి వేదచ అక్కడ ఏమంటానికి తెలుగు అనువాదం ఏమిటి నేను తెలుసుకోలేదు అనేది లేదు అది ఎంత నోన వేదేతి నోన వేదేతికి అర్థం ఏమిటి నేను తెలుసుకోలేదు అనేది లేదు ఇంకా మరి ఏం మిగిలింది వాక్యంలో వేదచ మిగిలింది వేదచ అంటే ఏమిటి వేదచ అని చా శబ్దమును ప్రయోగించుకోటం వలన వేద చాక అర్థం ఏమిటి తెలుసుకున్నాను కూడా చాని బట్టి నేను తెలుసుకోలేదు కూడా అనే అర్థము వచ్చింది కాబట్టి అక్కడ మొత్తం హాఫ్ హాఫ్ లైన్ లో మూడు వాక్యాలున్నాయి ఏమిటా మూడు వాక్యాలు అహం సువేద ఇది నమన్యే అది ఒక వాక్యం ఏమండే అది ఒక వాక్యం రెండో వాక్యం ఏమిటి అహం నవేద ఇది ే అని రెండో వాక్యం ఎవరండి నాలుగు వాక్యాలు వచ్చాయి అక్కడికి మూడో వాక్యం ఏమిటి అహం వేద అనేది మూడో వాక్యం చాని బట్టి నాలుగో వాక్యం ఏమిటి అహం నవేద అది నాలుగో వాక్యాలు ఓకే ఇది మళ్ళీ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఓ పూర్వపక్షం హోటల్ ఎవరి మీద చూస్తున్నారు పూర్ణమిదం పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరిభ్యో నమ